జీవిత లక్ష్యం ఒక్కటిే మీరు మీ దైవత్వాన్ని గుర్తు తెచ్చుత అదే జీవిత లక్ష్యం మీకు ఈశ్వరునికి మధ్యన ఏర్పడిన ఈ అగాధన ఏదైతే కలదో దీనిని పూడ్చి మీకు ఈశ్వరునికి ఉండే అభేదాన్ని గుర్తుత ఈశ్వరునికి మనకి అగాధన ఏర్పడింది మనం ఈశ్వరుణ్ణి విస్మరించి సంసారంలో పడి కొట్టుమిట్టులు ఆడుతూ ఉంటాం ఆ విధంగా ఈశ్వరునికి మనకి దూరం వచ్చేస్తాం భక్తులు అనేవాళ్ళు ఈశ్వరుడి దగ్గరికి చేరి ఈశ్వరుణ్ణి భేద బుద్ధితో ఆరాధిస్తూ ఉంటారు నేను వేరు ఈశ్వరుడు వేరు అనే భేద బుద్ధితో ఆరాధిస్తూ ఉంటా మీకు మీకోసంగా ఒక మాట చెప్తా మీకు ఈశ్వరుణ్ణి గురించి సరైన అవగాహన కలిగితే ఆ ఈశ్వరునికి ఎలాంటి వాడో నేను కూడా ఇంచు నుంచి అలాంటి వాడినే అనే అనుభవం అనే అనుభవం మీకు ఇప్పుడు ఈశ్వరుడు పెళ్లి చేసుకుని పిల్ల తీర్చుతో కంటాలు పడుతున్నాడు అని అనిపించిందనుకోండి అది అది ఈశ్వరుని యొక్క దృష్టి సరికా సరైన దృష్టి కాదు ఈశ్వరుడు అసంగుడు అని మీకు తెలిసిందనుకోండి ఎప్పుడైతే ఈశ్వరుడు అసంగుడు అని మీకు అనుభవం కలిగిందో అని తెలిసిందో అప్పుడు మీ కేసు మీరు చూసుకున్నప్పుడు అవును కదా నేను కూడా అసంగుండేనేమో అని మీకు అనిపిస్తుంది ఈశ్వరుడు కాలమునకు అతీతమైన వాడు అని మీకు తెలుసుకున్నాడు అనుకోండి మీ మీకేసి మీరు చూసుకుంటే అవును కదా నాకు మాత్రం కాలం యొక్క బంధం నాకు మాత్రమే ఉన్నది మనస్సులో ఉంది కాలం తప్ప నా స్వరూపంలో కాలం లేదు కదా అని అనిపిస్తుంది ఏనాడైతే ఈశ్వరుని గురించి మీకు ఏ కొద్ది తెలిసినా నేను కూడా అలాగే ఉన్నానే అని అనిపించిందో అది సరైనటువంటి దిశ ఆ దారి సరైన దారి ఈశ్వరుడు చాలా గొప్పవాడు నేను ఎందుకు పనికి దారి వాడిని అని మీకు అనిపించిందంటే ఆ దారి సరైన దారి కాదు అంచేతనే ఓ ఈశ్వర నీవు ఉత్తమ ఉత్తముడను నేను పాతకుడను అది ఆ మార్గం అది తప్పది నేను అనుష్కారాలు తీసేసి చెప్పాను అనుష్కారాలు పెడితే బాగుండదని ఓకే కనుక ఆ దారి సరైన కాదు ఏ దిశలో మీరు ఈశ్వరుల్ని భావన చేస్తున్నప్పుడల్లా ఏ రూపంగా భావన చేస్తారో ఏ గుణాలతో ఏ లక్షణాలతో భావన చేస్తారో ఆ లక్షణాలు మీరు ఎందు కూడా కొద్దు ఒక ఉన్నట్టు మీద అనిపిస్తే ఆ దిశ సరైన దిశ సో ఆ విధంగా క్రమక్రమంగా మీకు ఈశ్వరులకి ఉండేటువంటి భేద బుద్ధిని అగాధాన్ని తీసి దగ్గర రావడము అది జీవిత లక్షణం సన్యాసమైనా అదే లక్ష్యం గృహస్థైనా అది జీవిత లక్షణం ఆ జీవిత లక్షణాలను మీరు చేరుకోవడానికి మీకు సహకరించేటువంటి గుణములే దైవీ సంపద అని అంటుంది కాబట్టి జీవిత లక్ష్యాన్ని చేర్చేది సంపద అవుతుంది తప్ప జీవిత లక్ష్యం ఇస్తుంటే మరోవైపు తీసుకుపోయేది సంపద ఎలా అవుతుంది సో కనుక ఆ సంపద అనే మాట గట్టిగా మనకి సంపద ఉండాలి ఎటువంటి సంపద ఉండాలి అంటే చూడండి నాకు డబ్బు రియల్ ఎస్టేటు నౌకర్లు చాకర్లు విశాలమైనటువంటి ఇల్లు ధన బంగారము ఉబ్బడి ముబ్బడిగా బంగారము ఇవన్నీ ఉంటే ఇది సంపద అని అనుకున్నాడంటే వాడు గోతులు పడిపోయాడంటే ఇంకా వాణ్ణి వాడు ధరింపబడ్డాడు ఎందుకంటే అసలు సంపద అనే మాటకే తత్వార్థం ఎప్పుడైతే చెప్పేసుకున్నాడో ఇంకా వాడిని ఎవడో ధరిస్తాడు పైగా ఇదే సంపద అంటే ఇదే శ్రీకృష్ణుడు కూడా అలాగే ప్రోత్సాహం చేశాడని అనుకున్నాడనుకోండి ఇంకా వాళ్ళని ఏమో భరిస్తారు మీరు యూ కెనాట్ దట్ లాస్ ఇది అవుట్ ఆఫ్ ఛాన్స్ అలాగా కాదు సంపద సంపద అంటే ఇది మీరు నాకు అభయ అభయ భయము లేని వాళ్ళు భయం లేని వాడు అంటే ఎక్కువ అస్తారు కాదండి రెక్లెస్ మా ఊళ్ళు మా గుండా ఒకడు ఉన్నాడండి మా బస్తీలు వాడికి భయం లేదన్నా అలాంటిది కానీ నేను చెప్తాను రెక్లెస్నెస్ కానీ నేను ఫియర్లెస్నెస్ నాట్ రెక్లెస్నెస్ ఫియర్లెస్నెస్ అభయం సత్వసం శుద్ధి సో వాడు సంపద లేదంటే అది సంపదంటే సో మీకు లక్షల కోట్లు ఉన్నప్పటికీ మీలో దంభం ఉన్నట్లయితే అది ఆసు సంపద అవుతుంది తప్ప అసూరులు అతి రావణాసురుడి లంకలో బోరుడు సంపద ఉంది ఏమిటి రావణాసురుడి లంకలో ఉన్న సంపద అంతా ఏటో తెలిసినా దంభము గర్పము అది వాడుకున్న సంపద అతి క్రోధము పారుష్యం అన్నీ ఉన్నాయి కదా రావణాసురు అన్నీ ఉన్నాయి సీతాదేవి రావణాసురుని దీనికి నీకు నా దృష్టిలో తేడా ఏం లేదు నేను ఆ గడ్డిపోతు కేసును చూసి నేను అడ్రస్ చేస్తున్నా తప్ప నీ ముఖం నేను చూడను ఐఎం అడ్రస్ ఇంగ్ యూ త్రూ ఐ వి నాట్ ఇవ్ అడ్రస్ టు డైరెక్ట్ యువర్ కేస్ ఈజ్ నాట్ వర్త్ లుకింగ్ డోంట్ టాక్ అబౌట్ రామా యూ డి నాట్ నువ్వు ఇంకింగ్ అబౌట్ రామా నువ్వు మనగాడి అయితే నేను రామను ఇంత చేసేస్తాను అంత చేసేస్తానని బీరాలు కొడుకుతాడు సీతారేవి మనగాడి అయితే నన్ను రాముడు వేని సమయం చూసుకుని వచ్చి కిడ్నాప్ చేసేందుకు ఆయన ఉన్నప్పుడు రావచ్చు కదా ఆయన ఉండగా వచ్చి ఏ రామా పనుగడపడో నువ్వేవి వెళ్తానని ఆయనతో ఛాలెంజ్ ఇచ్చేసి ఆయన్ని ఓడించేసి నన్ను తీసుకొచ్చి ఉండాల్సింది నువ్వు అది చేతగాక ఇక్కడ లంకలో దాముకుని రాముడు గురించి ఇది అది ఏది బీరాలు దొరుకుతావుతా అంటుంది అంటే వాడు కోపం వచ్చేస్తుంది ఇంత మాట అంటా నన్ను లంకలో ఎవ్వడూ నన్ను ఇంత మాట అనలేదు ఎందుకు అనలేదు భయపడాను ఇంత మాట అంటానని వాడి కత్తి కత్తి దాలు కత్తి ఉంటుంది కదా క్షత్రియులకి కత్తి పెట్టుకుంటా తక్కువని కత్తి తీశాడు వరను తీసి ఈ క్షణంలో ఈయన కళను ఉత్తరించబోతున్నాను అని జంప్ చేస్తాడు ఇప్పుడు ధాన్యమాలిని అనే భార్య అనేక భార్యలలో ఒక ఆమె పేరు ధాన్యమాలిని ఆమె వచ్చింది మందు రాదు వీడు ఎక్కడ వెళ్ళాడని మందుకు వెళ్ళదు ఇలా ఇలాగంటి సీతాదేవి దగ్గరికి వెళ్ళి భయపెట్టడానికి మందు వదరు తగుదమాట వస్తుందా ఆవిడ మహాపతి కూడా ఆవిడ అంతఃపురంలో ఈ ధాన్యమాలిని నేను ఎక్కడి నుంచో ఎట్లా కొంచెం ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఆయన ఆవిడొచ్చి హే రావణ ఎందుకు దానితోటి నీకు రా అని కౌగులించుకుంటున్నా మనం పోతుందా అంటే అప్పుడు ఆ ఈ కౌగులికి ఆ కోపం శాంతించి ఆ కత్తిని ఆవిడే తీసేసుకుంటుంది వీడి చేతులు ఆ విధంగా వీడు చేతనే చేతమేట దండయాత్ర చేయకుండా అయిపోతుంది ఎవరిలో ఉన్నారు మరి ఒకవేళ ధాన్యమాలని అడ్డు రాక ఇంకే నేను అక్కడికి జరిగాను మళ్ళీ వస్తాను తల ఇది పోయిందా అన్నారు అలా ఏదైనా ఎందుకంటే ఆయన సిద్ధంగానే ఉన్నాడు ధాన్యమైన అడ్డు కాబట్టి ఆయన అదృష్టం ఆయన అదృష్టం రావణాసురుడు అంతటితో వాడి పని పూర్తి అవుతుంది కాబట్టి అలాగే అయిపోదు కనుక అది అంట రాక్షసులు అంటే అలా ఉంటారు అసురులు అసురులు అంటే అలా ఉంటారు అసుర వాడతారు రాక్షస రావణ రాక్షసులోనే విన్నారా రావణాసురులోని విన్నారా అవణాసురుడనే అంటారు రాక్షస కాదు అసురు ఎక్కడైనా సరే అసురుడనే అంటారు రాక్షసుడనే అప్పుడు కూడా ఉంటుంది ఎన్ని నరకాసురుడు రావణాసురుడు ఏ ఎవడి పేరు చెప్పినా అసురుడనే అంటారు ఎవడో తెలిసినా అసురుడు బ్రహ్మో దత్వభిమానుశ్చ క్రోధ పానుష్యమైన వచ్చ ఈ అసురుడు మన లోపల దాగి ఉంటాడు మనం గుర్తుపట్టాలి మీరు ఎప్పుడైనా దంభం ప్రకటించారా అది అసుర లక్షణం చేసి పని మంచిదైనా కూడా అసురుడు అసురుడు మంచి పనుల్లో కూడా ఉంటాడు మీరు సత్యనారాయణ వ్రతం చేసి పత్రికలు వేసినేమో ఫలానా ఏకాదశి సత్యనారాయణం చేస్తున్నాము వెళ్ళి పత్రికలు వేస్తే అందరికీ బంధి పెట్టారనుకోండి వాడు అసురుడు మంచిదే కానీ ఆ రకంగా పని చేయించిన వాడు ఎవడు అసురుడు ఎందుకంటే దంభం ఉంటుంది కదా దంభము అంటే తను చేసే మంచి పనిని పది మందికి రక్షించడం దంభం అది అది అసురుడు నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని మీరు కనుక ఎప్పుడైనా మాట్లాడినట్లయితే అది అది అసురుడే అతి అంటే అతి అంటే ఎలా ఉంటుంది ఈ చేతికు ఐదు ఆ చేతిలో ఐదు ఉంగరాలు బాగా సిల్క్ అని క్లాత్స్ ధరించడం ఆ తర్వాత వేషం అంతా కూడా చాలా పోషకుగా వేషం వేస్తూ ఉండడం లౌకికం కావచ్చు లేకపోతే ధార్మిక జీవనంలో కూడా గట్టిగా వేషం వేసే వాళ్ళు ఉంటారు అతిమాను అలాగా గంభీరంగా నడుస్తూ ఎవరిని లెక్క చేయకుండా చాలా అహంకారంగా ఉంటారు నా అంతటి వాడు లేడు నా అంతటి ధనవంతుడు లేడు అని ఒకడు ఉంటాడు నాకున్నంత అధికారం ఎవరికీ లేదు అని ఇంకోడు ఉంటాడు సో నా అంత మహాత్ముడు ఎవడూ లేడు అని ఇలా గంభీరంగా నడిచి వాళ్ళు ఇంకోకూడ ఉంటారు ఇదంతా అభిమానం అదంతా అసుర లక్షణం తర్వాత పరుషంగా మాట్లాడితే అది అసుర లక్షణం సత్యం మాట్లాడితే అసుర లక్షణం కాదు లే పరుషంగా పని తట్టుకుని పరుషంగా మాట్లాడితే అది అసుర లక్షణం అది చాలా తప్పది ముఖ్యంగా కొంచెం పరిచయం తక్కువ ఉన్న వాళ్ళతో మాట్లాడేప్పుడు ఆ ఎరా ఏదో నీకు ఏదో ఉద్యోగం వచ్చిందని విన్నాను ఎంతవరకు వచ్చిందా ఉద్యోగం అన్నాడు అనుకోండి వాడు పాపం చిన్న ముఖ్యం ఉంటాడు అది పరుషం ఉంటాయి వాడు ఏమని చెప్పాలి ఇంకా ప్రయత్నం చేస్తున్నానని రాలేదనేది ఇంకా రాలేదా అయ్యోది ఏమిట్రా ఎంఎస్ఐదు అసైన్ ఏమని విన్నాను అన్నాడు అనుకోండి ఎంత పరుషంగా ఉంటుంది ఎవరైనా అమ్మాయితో అయినా నీకు పెళ్ళయిందా నాకు సరిగ్గా తెలియదు పెళ్ళయిందా నీకు అని అడిగారు అనుకోండి పాతికేళ్ళు అమ్మాయి ఎంత తప్పు వాళ్ళ మనస్సును కించిపరిచినట్లు అదంతా అసరలక్ష్యం పరుష పరుషంగా మాట్లాడుకోడు దంతమలా దంతమ దంతమల సాధీనం పరుష శ్రీరపి చక్రధారణం అనే శ్లోకం ఉంటుంది పళ్ళు సరిగ్గా తోముకోకుండా మాట్లాడితే దుర్వాసనస్తుంది చూస్తారా వాడి దగ్గరికి ఎవరైనా వెళ్తారా అలాగే పరుషంగా మాట్లాడి వాడికి వెళ్ళరు దూరంగా పోతారు ఆఖరికి స్త్రీలకి చక్రధారణం లక్ష్మీదేవి కూడా విష్ణువునైనా కూడా విడిచిపెట్టి అవసరం పోతుందని చెప్పేసి ఆ ఈ విధంగా పరుషంగా మాట్లాడి వాడిని కాబట్టి అది అసూర లక్షణం ఇవన్నీ మనం చూసాం నేను మీకు రీక్యాష్ ఏం చూసావా నేను మీకు మనవ చేసేది ఒక్కటే సంపద అనే మాటని మీకు గట్టిగా పట్టుకోవద్దు మీకున్న ఫ్లాట్లు ఒకటి ఉంటే రెండు చేయాల్సిన అవసరం లేదు ఒక ఫ్లాట్ ఉంటే దాన్ని డబుల్ రెండు మూడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు బ్యాంక్ అకౌంట్స్ సిక్స్ ఫోర్ కార్ లాక్ చేయలేదు ఎవరో చెప్తున్నారు అయితే ్యాంక్ అకౌంట్స్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు మీరేమో డబ్బులు కట్టలు ఏవైనా జాగ్రత్త చేశారనుకోండి అవన్నీ కూడా పోయాయి భగవంతుడు చాలా దయామయ్య నరేంద్ర మోడీ గారిని ఒక ఆయన చీపురు కొట్టుకుని వీటన్నిటినీ పిలిచిపో దాంతో మనకి బరువు తగ్గిపోయింది ఈ డబ్బునంతని పోగేసి దీన్ని భద్రపరచడం అనే ఒక కార్యక్రమం ఆయన దాన్ని సెటిల్ చేసి పాలేష ఇంకే వద్ద భద్రపరలేదు అదే తీసుకెళ్ళి ఎక్కడో మోలు పారే వదిలిపోతుంది సో కాబట్టి సం ఇవేమీ సంపద కాదు అవి ఉంటాయి పొద్దువకు ఉంటాయి ఏదో ఇంట్లో విశాలంగా విశాలంగా అక్కర్లేదు ఏదో ఇంట్లో కొంచెం సుఖంగా జీవించడం అవసరము ఉంటున్న తోట ఉండవచ్చు అదేమి తప్పేం చిన్న పెద్ద భోగాలు ఉండడంలో కూడా తప్పేం లేదు కావలసిన వాళ్ళు వస్తూ ఏమి సంపదలోకి రాదు అది సంపద కాదు సపోజ్ మీకు మనవడు పుట్టాడు అనుకోండి అది సంపదని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు సంసారంలో ఇరుక్కుపోతున్నారు మనవుడు పుట్టడం తప్పని నేను అనట్లేదండి మీరు స్వామి తత్వేదానంద గారు మనవడు పుట్టడం తప్పని చెప్పారని అలా చెప్పకండి సుమా నేను అలా చెప్పట్లేదు మీరు మీరు ఆ రకమైన ఉత్సాహంలో మీరు పడ్డారంటే మీకు తత్వం తెలియదు ఏదో కర్త మీ ఉత్సాహాన్ని గడపడుతుందని నా అభిప్రాయం కాదు మీ దిశ సంసారం అయిపోయింది ఈశ్వర్యం వైపు లేదు మన వాళ్ళు పుడతారు నువ్వు పెట్టాలి పాపరాలు చేస్తుంటే మనవాళ్ళు పుడతారు మనవరాలు పుడతారు పట్టిన వాళ్ళు ఆ కర్మాలనుబంధంగా వస్తూ ఉంటారు కొంతకాలం చేయిస్తారు ఎవరు కర్మ ఎప్పుడు క్షయమైతే అప్పుడు అందరూ వెళ్తూ ఉంటారు దీనికోసం మనం పెద్ద హడావిడేమీ చేయాల్సిందేమీ లేదు కారే రాజుని రాజ్యము కలుగమే ధర్మం తిని మొందనే వారినిది తిరిగి మూటగట్టుకుని గోగలు కాదు కాబట్టి అవేమీ సంపదలు కావు సంపద అంటే ఇదే అభయం సత్వసంశి ఇదే ఆసుది సంపద మన దరిదాసులలో ఉండకూడదు ఆసుది సంపదలో ఆఖరిది అజ్ఞానం ఇప్పుడు పాఠానికి వచ్చాను ఇంతవరకు ఉపోద్ఘాటం అజ్ఞానం అత్యాభిజాత పాఠ సంపద ఆసు ఈ ఆసు సంపదని మూతగట్టుకుని పుట్టి అలాగే పుడతాడు ఆ పుట్టినప్పుడు ఉన్న అజ్ఞానాన్ని అలాగే పరిరక్షించుకుంటూ వీడు ఉండిపోతే ఈ అజ్ఞానం అనేది అసురులకు ఉండే సంపద చూడండి అజ్ఞానం అనేది ఎలా ఉంటుందో చెప్తాను అజ్ఞానం ఉంటే ఉదాహరణకి మీకు తెలుగు భాష వచ్చు ఇంగ్లీష్ రాదు అనుకోండి దాన్ని అజ్ఞానం ఉందామా అలాంటి అజ్ఞానం అది కూడా ఒక రకమైన జ్ఞానమే ఇప్పుడు ఒక ఆయన ఒక ఆయనకి పన్నెండు భాషలు వచ్చాయి మిమ్మల్ని అడిగాను అనుకోండి ఎన్ని భాషలు వస్తుందంటే నాకు రెండు భాషలు వచ్చిన కాబట్టి ఆయన జ్ఞాని మీరు అజ్ఞాని అనేది అదే ఒక ఆయనకి రెండు ఎంఎల్ చేశాడు ఇంకొక ఆయన బిఏ పాస్ అయ్యారు కాబట్టి ఈయన అజ్ఞాని ఆయన జ్ఞాని మరి అజ్ఞానం అంటే ఏదో చూసినా అండి చూడండి ఒక ఆత్మవిస్మృతియే అజ్ఞానం సెల్ఫ్ ఫుల్స్ ఆత్మ విస్మృతి నేను మీకు దృష్టాంతం చెప్తాను అంటే ఆత్మవిస్మృతి అనేది ఏ విధంగా మన జీవితాల్లో ఉంటుంది అన్నదానికి దృష్టాంతం ఏదో చెప్తాను ఎంతవరకు ఇది జీవితం యొక్క అధ్యయనం కదా అనుభవానికి సంబంధించిన అధ్యయనం కదా జీవితానుభవం కాబట్టి భాష కూడా తప్పుడు అందుకోలేదు భాషకి అతీతంగా ఉంటుంది అనుభవం అయినా కూడా భాషలోనే మరి చెప్పాల్సి ఉంటుంది భాష కాకపోతే మీరు కొత్త కాదు చూసుకున్నాడంట జస్ట్ థింక్ అబ్బాయి కొత్త మీరు ఏలి కోడి ప్రేమతో కొత్త కారు కొనుక్కున్నారనుకోండి అప్పుడు కారు కొనుక్కోవడానికి ముందు ఎంత కాలము మీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది నెల ఓ నెల లగ్నమై ఉంటుందని అనుకోవచ్చు దానికి ఈ బ్రూట్ సూట్స్ ఇవన్నీ చేసి పది కన్సల్ట్ చేసి డబ్బులు పోవేసి ఒక నెల అదే పని మీద ఉంటారు కారు కొన్న వెంటనే ఏం హనుమంతుడి దగ్గరికి తీసుకెళ్లి పూర్తి ఆ పూర్తి చేసేటప్పుడు మీ దృష్ట్యా హనుమంతుడి మీద ఉంటుందా కారు మీద ఉంటుందా హనుమంతుడికి కారుకి సంబంధం ఏంటి హనుమంతుడికి నిమ్మకాయికి కారుకి సంబంధం ఏంటి చెప్పండి అసలు నేను తెలియకు అడుగుతున్నాను ఈ రిచువల్స్ అన్ని ఈ మధ్యకాలంలో వచ్చాయి అందరి ముందు ఉండేవి కావు అందరి ముందు ఇలాంటి రిచువల్ ఈ రిచువల్స్లో వస్తూ రిచువల్స్ అలాగా ఇప్పుడు వేదంలో క్షైత్రియ ఆరంజకంలో పుష్మాండ హోమము అని ఉంది పూష్మాండాహూతి అనేదో ఉంది పుష్మాండాజుహూతి అని ఆరంగతంలో వస్తుంది పుష్మాండ హోమము అని పేరు పూష్మాండము అంటే గుమ్మిడికాయ ఆ హోమ సందర్భంలో గుమ్మిడికాయ యొక్క వినియోగం ఉంటుంది అంటే గుమ్మిడికాయ రసమో లేకపోతే ముక్కో లేకపోతే ఆ తీసి హోమం చేయటమో ఏదో నాకు గుర్తు లేదు ఈ పోష్మాండ్ల హామ వేగంలో వచ్చింది కదా కాబట్టి మన మన వాళ్ళు ఏం చేస్తారంటే గుమ్ముడికే పగల కొడతారు గుమ్ముడికే పగల కొట్టడే తప్పలా అరిటిపండు తీసుకుంది నేల నేర్చుకుంటేస్తే అది అది మంచి పని అది మామిడి పండు తీసుకున్న నేల నేర్చుకుంటేస్తారు అనుకోండి అది మంచి పని అది మామిడి పండు ఎవరికైనా పిల్లవాడికి ఇస్తే వాళ్ళు తిడతారు అరిటి పండుగ ఇస్తే నోట్లో వేసుకుంటారు ఆవిడ పెడితే పడుపు నుండి అలా నేలనే మహాదోషం కాదు గుమ్మడికాయ కూడ గుమ్మిడికాయతో పులుసు చేసుకోవచ్చు గుమ్మిడికాయతో కూర చేసి వాళ్ళు సరిగ్గా చేస్తే గుమ్మిడికాయ కూర ఉంటే కూర దాంట్లో ఉడిగాలు వేసి చేస్తే చాలా అద్భుతంగా ఉంది అలాగే దాన్ని సర్విని విత్తనాలు ఉంటాయి గుమ్మిడికాయ విత్తనాలు సో ఆ స్వీట్స్కి చాలా విజయ్ గుమ్మిడికాయ స్వీట్స్ నేను ప్యాకెట్ కొన్నామన్నా ఇన్ని ఇన్ని స్వీట్స్ టెన్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ చాలా విలువ చాలా హెల్త్కి మంచి రుచిగా కూడా ఉంటారు ఏమీ లేకుండా అక్కడ కొట్టేసి మీ లాంటి మీరు వెళ్ళిపోతే కాళ్ళతో తొక్కుకుంటూ వీళ్ళు వాళ్ళు తొక్కుంటాం సంతోషం ఇలాంటివన్నీ పిచ్చికిచ్చి పనులు చేస్తూ కాబట్టి మీరు కారు పేరు చెప్పి ఎంత కాలము మీ మనస్సు మీద నిలబడి ఎంతకాలమైతే కారు మీద మనస్సు నిలబడిందో అంతకాలము ఆత్మవిస్మృతి అనబడుతుంది సెల్ఫ్ సర్గెక్ఫుల్నెస్ ఆత్మవిస్మృతి ఎంతవరకు అయితే మీరు ప్రాపంచిక విషయములను స్మరిస్తూ ఉంటారో ఆ మేరకు ఆత్మవిస్మృతి మీరు ఆలోచించుకోండి ఇప్పుడు నేను అమెరికా గురించి ఆలోచించాలనుకోండి నా స్వరూపం దూరం అయిపోయా కాబట్టి ఆత్మవిస్మృతియే అజ్ఞానము సెల్ఫ్ ది డాక్నెస్ అనవ అను మహాత్మంట అదే చీకటి చీకటంటే అజ్ఞానం అనేది చీకటి ఆత్మవిస్మృతి ఉండకూడదు విజేతనే ఆత్మనిష్ఠులుగా ఉండాలి ఆత్మనిష్ఠులే ఉండాలి ఆత్మస్వరూపనిష్ఠులే ఉండాలి తన స్వరూపమునందు తాను నిలిచి ఉండాలి అంతేగాని ఆత్మ విస్మృతిని కలిగి ఉండకూడదు ఆత్మస్వరూప నిష్ఠాంతేయటం ప్రాక్టికల్ గా చూపిస్తాను కాబట్టి ఆత్మస్ ఆత్మవిస్మృతియే అజ్ఞానం తర్వాత దేహమే నేను అని దేహాభిమానం పెట్టుకోవడమే అజ్ఞానం ఇప్పుడు మహాపండితులు ఉంటాడు లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్న పండితుడు కానీ దేభిమానం పెట్టుకుని ఈ దేహం ఏమైపోతుందో అని దెండ పెట్టుకుని ఉన్నాడు అనుకోండి ఒక లక్షణం అది మనుషుల జీవితాల్లో కనపడుతుంది ఇక్కడ దాష్ణ దగ్గరికి వెళ్ళి వెళ్ళాడనుకోండి జ్వరం వచ్చిన వాడు జ్వరం వచ్చి దేహాభిమానం అధికంగా ఉన్నవాడు జ్వరం ఊరకంగా ఉంటుంది జ్వరం వచ్చి దేహాభిమానం లేనివాడు జ్వరం ఇంకొరకుండా ఇద్దరికీ తేడా ఉంటుంది అదే పెద్ద పెద్ద క్యాన్సర్ ఇచ్చాది వ్యాధులు ఉన్నాయనుకోండి దేహాభిమానం ఉన్నవాడికి క్యాన్సర్ వస్తే వాడి క్యాన్సర్ యొక్క మూవ్మెంట్ ఒక రకంగా ఉంటుంది దేహాభిమానం లేని క్యాన్సర్ మూవ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెన్స్ కొడుతుంది ఎంత డిఫరెన్స్ కొడుతుందంటే పుణ్యానికి పాపానికి సుఖానికి దుఃఖానికి ఎంత తేడా ఉంటుందో అంత డిఫరెన్స్ ఉత్తర దక్షిణ ధ్రువములంత తేడా పడుతుంది రెండింటికి ఆ దేహాభిమానం అనేది అంత దేవస్తుంది ఆ చాలా గొప్ప పెద్ద అజ్ఞానంలో కేటగిరీలో పడుతుంది దేహాభిమానం తర్వాత జీవితంలో మరో అజ్ఞాన అజ్ఞానాన్ని నేను వివరిస్తూ ఉన్నా వన్ టూ రెండు చెప్పాను మూడు వచ్చి నేను కర్తను నేను భోక్తను అని మీరు అదంతా అజ్ఞానం నేను ఒక చిన్న మేమాంశం చేస్తా మీరు గమనించండి మీరు మీ జీవితం చేస్తే చూడండి మీరు ఎప్పుడూ కూడా మనం చేయాల్సిన పని ఏదో ఒకటి ఉన్నది ఈ పని ఆ పని అవ్వాలి దీన్ని పొందాము దానిని పొందాలి అనే ధోరణితో జీవిస్తున్నారా ఆలోచించుకోండి మీరు ఒకసారి దాన్ని కర్త భోక్త కర్తాభోక్త కర్తాలు సొస్తా ఎలా ఉంటాయి అంటే పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయిందండి ఇంకా రెండో కొడుకు ఏదో సంబంధం చూసి చేయాలి అదో పని మిగిలింది అంటే వాడు కర్త అనమాట ఆ రెండో కొడుకు పెళ్లి అవ్వడానికి ఇంకా రెండేళ్ళలో బట్ ఈ లోపల వీడు కర్తల కర్త కర్త ఎలా పడతాడు సంథింగ్ చేస్తూ ఉంటాడు వాడికి తన స్వరూపంలో నిలిచి ఉండడం అనేది ఏది ఉండదు సంథింగ్ అలాగే భోక్త ఎలా ఉంటాడో అది అది దాని కానీ ఇది ఇంతవరకు ఈ భోగాన్ని నిర్వహించలేదు అది దానికోసం ఎదుర్పిస్తూ ఉన్నామండి అని చెప్తూ ఉంటాం భోక్త ఇంకో రహస్యం చెప్పారా మీకు మీరు కర్త భోక్తగా ఉన్నంత కాలము మీరు లైఫ్ అంటే జీవశక్తి జీవశక్తి నుండి దూరంగా బతుకుతూ ఉంటారు జీవశక్తి నుండి విడిపోయి బతుకుంటారు ఎందుకంటే జీవశక్తి అది భవిష్యత్తులో ఉండదు ఇప్పుడు ప్రజెంట్ లో ఉంటుంది వర్తమానంలో ఉంటుంది కాబట్టి వర్తమానము జీవశక్తియా కర్తృత్వ భోక్తృత్వాలు జీవశక్తి జీవశక్తి వర్తమానం కర్తృత్వ భోక్తృత్వాలు ఊహాజీలితమైన భవిష్యత్ కర్తృత్వ భోక్తృత్వాలు భవిష్యత్తులో ఉంటాయి నేను ఈ పని చేయాలి ఆ పని పూర్తి చేయాలి అంటే అర్థమేమిటి మిమ్మల్ని మీరు వర్తమానం నుంచి విడదీసేసి భవిష్యత్తులో పట్టేస్తున్నా ఈ భోగం నాకు కావాలి ఈ కర్మ ద్వారా నేను స్థలాన్ని పొందాలి అని ఎప్పుడైతే అన్నారో మీరు వర్తమానం నుంచి విడిపోయి నేను ఈ యజ్ఞం చేశాను స్వర్గానికి పోవాలి అంటే మీరు స్వర్గం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటండి స్వర్గం కోసం ఎదురు చూడడం అంటే అర్థం ఏంటి అంటే భోగము లేక సుఖము అనేది భవిష్యత్తులో ఉన్నది మరి సుఖం భవిష్యత్తులో ఉంటే ఇప్పుడు ఏమున్నట్టు ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఉన్నదాని విస్మరించి ఇప్పుడు ఉన్నదాని పూర్తిగా విస్మరించి అంటే ఇప్పుడు ఉన్నదాని నుండి దూరమైపోయి మీరు భవిష్యత్తులో సుఖము గలదు శాంతి భవిష్యత్తులో వస్తుంది సుఖం భవిష్యత్తులో వస్తుంది ఆనందము మనకి భవిష్యత్తులో లభిస్తుంది అని ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడిని కర్త భోగతా అంటారు ప్రతి వాడి వీళ్ళు ఈ కర్తృత్వ భోక్తృత్వాలు చాలా గట్టిగా పీడిస్తూ ఉంటాయి అజ్ఞానం అంటే అలా ఉంటుంది అజ్ఞానం ఎందుకు వస్తుందంటే మిమ్మల్ని వర్తమానంలో జీవింపని జీవించనివ్వదు వర్తమానంలో మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోకుండా అజ్ఞానం తప్పవేస్తుంది అప్పుడు మీరు భవిష్యత్తులో జీవిస్తూ ఉన్నారు భవిష్యత్తు అంటే ఏంటి ఆ పని అయింది ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు ఈ బిజినెస్ ని గ్రో చేయాలి గ్రో ఆర్ కెరిష్ అంతవరకు వచ్చిన గ్రోత్ లో వాళ్ళు ఉండడు అంతవరకు గ్రోత్ వచ్చింది కదా హీ నాట్ అసోసియేటెడ్ విత్ దట్ గ్రోత్ హీస్ ఆల్వేజ్ లుకింగ్ అవుట్ ఫర్ ఫర్దర్ గ్రోత్ అండ్ ఇప్పుడున్న భోగాన్ని వాడు పట్టించుకోడు ఇప్పుడున్న ఆనందానుభవం వాడి వాడికి అది కప్పు వేయగ్గుంటుంది ఆనందం ఎప్పుడు ఉంటుంది భవిష్యత్తులో ఉంటుంది హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుందండి భవిష్యత్తులో ఉంటుంది మా పునాడు అమెరికాలో ఉన్నాడు వాళ్ళు వచ్చినప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది అంటే భవిష్యత్తులో ఉందన్నమాట హ్యాపీ ఎంజాయ్ చేశాను స్వర్గానికి వెళ్ళేటప్పుడు అక్కడ రంభా దక్షులు డ్యాన్స్ చేసుకుంటే అప్పుడు భవిష్యత్తులో ఉంది హ్యాపీనెస్ శాంతి ఎప్పుడు అప్పుడు శాంతి లేదండి కృషికి కింద శాంతి దొరుకుతుందండి అంటే భవిష్యత్తులో అంటే మీరు వర్తమానం నుంచి దూరం అయిపోయి భవిష్యత్తులో సుఖము శాంతి మనం పొందదగినదంతా భవిష్యత్తులోనే ఉంది వర్తమానంలో ఏమీ లేదు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా చేస్తూ అని ఎవడైతే అనుకుంటాడో వాడు కర్త భోక్త అది ఏ అజ్ఞానము దీని నుండి మనము బయటపడేటువంటి ఒక మెడిటేషన్ సార్ అంటే మీ స్వరూపంలో మీరు ఇప్పుడు నిలిచి ఉండాలి ఈ అజ్ఞానం నుంచి బయటపడే విధంగా మెడిటేషన్ అలాగే మీకు చూపు ఇక్కడి నుంచి మెడిటేషన్ అనేప్పటికీ నడుము మిఠాములో కొంచెం నడువులు కుట్టినా దాన్ని పట్టించుకోవాలి నడుము రికార్డుగా ఉన్నాయి తర్వాత భుజములు చేతులు లూజ్గా ఉన్నాయి మీరు ఒక సూచన పడి చేతులకి భుజములకు చేసినంత చేయడం కొత్తగా చేయాల్సిందాని గురించి కనుగారలేదు రిలాక్స్ రిలాక్స్ చేయాల్సింది ఏమీ లేదు చేయాల్సింది ఏమీ లేదు ఉన్నప్పుడు అవుతుంది ఇప్పుడు చేయాల్సిందేమీ లేదు అంటే తెలియ జస్ట్ ఉండడమే చేయడం కాదు అని ఈ బోధనం మీరు చేతులకు చేయాలి ఈ బోధన ఎప్పుడైతే మీకు మీరే బోధించాలి మీరే గురువు మీరే శిష్యుడు గురువు శిష్యుడికి చెప్తున్నాడు గురువు ఎవరో మీరు శిష్యులెవరో చెప్పండి మీలో శిష్యుడికి మీరు గురువు అని చెప్పండి ఎవరు లేదు చేయడం కాదు ఉండడం నాట్ లేదు బట్ దీని ఇప్పుడు చూడండి చేతులు వాటంతే సహజంగా రిలాక్స్ అవుతాయి అలాగే మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది చూడండి చేయాల్సింది ఏది లేదు అని మీరు మనస్సుకి నచ్చినట్టేటప్పటికీ మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది కర్మలను అమలోక మూషించండి ముక్తి పెట్టడం గమనించండి ఈజ్గా కర్ణులను కూడా అలవాకగా మూషిలించాలి పెదవులపై చిరుత నమ్ముతూ ఉన్నాయి దాని ప్రభావాన్ని గమనించండి ముఖంలో ప్రధానములన్నీ కూడా విశ్రాంతి పొందుతాయి వాళ్ళు వేరే విషాంతి అంటే ఇష్టం మెదడు అది కూడా విశ్రాంతిగా శాంతిప్పుడు ఇప్పుడు ఇప్పుడు శాంతి ఆనంద జీవితము ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు जीवा शक्ति लाल फोर्स जीवा शक्ति लो गतावो भविष्यते आने महावे मंडप जीवा शक्ति पूर्व वक्तवा वासवो गमनस्य శ్వాస ఎలా ఉంటే అలా ఉంటారు దాన్ని సాగించి ప్రయత్నం చేయదు దాన్ని ఎందుకు దర్శించడం సాక్షిగా కంట్రోల్ చేయదు శ్వాసను కంట్రోల్ చేయడదు శ్వాసను మీరు చేయటం లేదు అన్నటి గమనించండి నేను దర్శిస్తున్నాను శ్వాత్రియ అను ప్రధానంగా నడిచి నడుస్తాం గడిచిన జరుగుతాం నేను లోపలికి గాలి తీరుస్తూ ఆ గాలి లోపలికి తీర్చేటప్పుడు ఆ సత్యాన్ని నేను దర్శిస్తున్నాను గాలిని బయటికి ఇచ్చేటప్పుడు ఆ విషయాన్ని నేను దర్శిస్తున్నాను మళ్ళీ గాలి లోపలికి వెళ్ళేట్టు నేను తెలియచున్నాను చూస్తున్నాను గాలి బయటికి వస్తూ ఉంటే నేను చూస్తున్నాను దాన్ని సంగ్రహణ చేసి సంక్షేపం చేసి చెప్పాడు ఎవరు లోపలికి అంటే ఏం చెప్తున్నా సంక్షేపం చేసిన లోపలికి దాని లోపలికి తీరుస్తున్నప్పుడు నేను నా స్వరూపం నుండి నాను గాలి బయటికి విడిచిపెట్టినప్పుడు కూడా నేను నా స్వరూపం నుండి ఉన్నాను గాలి తీరుస్తూ నేను నా ఎన్ను ఉన్నాను గాలి విడిచి నేను నా ఎన్ను ఉన్నాను నేను ఇప్పుడు శాంతే ఉత్సాహ లేదా స్వరూప శ్వాసన దర్శనపించి విచారించ ఈ విధంగా మన అంతరంగములో ఒక మార్పు తీసుకురావాలి అంతరంగంలో ఎలా ఉంటుందంటే కష్ట భోక్త డిజిట్ బాగుంటుంది ఎప్పుడూ కూడా ఏదో చేయాలి ఇంకేదో ఆ పని అయింది ఈ పని చేయాలి ఏ పని అయింది ఆ పని చేయాలి అది మిగిలింది అది మిగిలింది అది మిగిలింది ఏదో ఒక మిగిలి ఏదో సంపాదించాలి ఏదో బుద్ధుని సంపాదించాలి సుఖం సంపాదించాలి ధనం ఈ భోగం అయింది ఆ భోగం ఆ భోగం అయింది మరో భోగం అని అలాగా ఆ కర్తృత్వ బుద్ధియే అజ్ఞానం దానికి ఫుల్ స్టాప్ పెట్టి కర్తృత్వ భోక్తృత్వములు మీ లోపల అలా దిగుసుకుపోయి వాసనల రూపంగా ఉన్నంత వరకు మీకు మనస్సుకి శాంతి అనేది ఉండదు మనస్సు చాలా చంచలంగా తయారైపోతుంది కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు అంటే చేయాల్సింది లేదు పొందాల్సింది లేదు కర్తృత్వం అంటే చేయాల్సింది భోక్తృత్వం అంటే పొందాల్సింది అది లేదు ఇది లేదు మరి ఏముంది జీవశక్తి కలదు చూడండి జీవశక్తి ఉందా లేదు ఆ జీవశక్తితో అనుసంధానం అయినప్పుడు ఏముంది నేనున్నాను ఆ నేను ఎలా ఉంది శాంతముగా ఉన్నది అది మీ కాబట్టి మీ స్వరూపంలో మీరుంటే జ్ఞానము మీ స్వరూపం నుంచి దూరమైపోయి కర్త భోక్త ఇది మిగిలింది అది పొందాలి ఇది చెయ్యాలి అది పొందాలి ఇది చెయ్యాలి అది పొందాలి అంటే అజ్ఞానం ఈ విషయాన్ని మళ్ళీ క్లాసులో మళ్ళీ మనం విస్తారంగా చూద్దాం ఇప్పుడు నామ సంకీర్తనం శ్రీ దేవానంద మహారాజ్ జయంతి సంఘం హరిక శ్రీకృష్ణార్పణ